మూడు ఇందు నుండ మీకెడలేదు సందడి సేయక చనరో మీరు నాలుక శ్రీహరి తూలుచు తూలుచుపారరో దురితములు చాలి భుజంబున చక్రంబున్నది తాలిమి భవబంధముల తలరో అంతర్యామై హరి చింతలు వాయరో చిత్తమునా వింతల చెవులను విష్ణు కథలివిగో పొంత కర్మములు పోరో మీరు కాపై శ్రీవేంకటి పేరిదే నాపై నున్నది కోపపు కామాది గుణముల ఏపున కడగడ